ార్చెను విమోచించును విశ్వాసించిన విమోచించును విశ్వాసించిన ముక్తిని పొందేదవు తెలువే నీ వెనుక క్రీస్తు బేమా వార్త ప్రకటించబడిను ప్రియుల రండి నేడే ప్రేమా ప్రియుల రండి మీలా ముకొ ప్రియమైనాసే మీయుల మునకో ప్రియమైనాసే శాంతిని చెడి రాజు సిరిగా నాడు యౌ్వను వెనుక ప్రార్థన చేసిన పరిశుద్ధ తండ్రి మీకు వదనాలైనా ఇస్రాయీల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇంత కాచి కాపాడరు దాన్ని బట్టి మీకు వదనాలనైనా ఈ యొక్క సాయంత్రం సమయన ప్రభా మీ ప్రభా మీరు ఎండ తోసుకొచ్చలేదు నైనా ప్రభా మీ కృపలో జీవించడానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం మాతో మాట్లాడండి మా హృదయాన్ని సరిచేయండి ప్రభు ముఖ్యంగా మేము ఉంటున్న కాలం బహు డిస్టర్బింగ్ కాలం అయినా ఎక్కడ క్రమము విస్తరించింది ఉండగా ప్రభా మీరే మాకు శాఖలో నడిపిస్తున్నారు నైనా సమయాన్ని పోనీక సమీ నేను భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు బట్టి మీకు వందనాలు ప్రభా కాబట్టి నైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయమని ప్రార్థిస్తున్నాం మా హృదయాన్ని సరిచేయండి మా చెవులను స్వస్థపరచండి ప్రభావ మా అవగాహన శక్తిని అభివృద్ధి పరచండి వీటిని మా హృదయాల మీద మేము రాసుకొని భద్రపరచుకోవాలా అవును ప్రభా అంతరంగా పురుషుణ్ణి బలపరచుకోమని హెచ్చరించినారు నైనా కాబట్టి ఏ రీతిగా మేము బలపడాలనో మీరే మాకు మార్గాలు చూపించామని ప్రార్థిస్తున్నాం మీ యొక్క రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము అందరం లాగిన సహాయపడి నడిపించామని ఏ క్రీస్తు పరిశుద్ధనాభంన ప్రార్థించుతున్నాం తండ్రి దేవుణ్ణి ఆరాధించటం అన్న అంశం గురించి క్లుప్తంగా కొంతసేపు నేను మీ తను ఆయనను ఆరాధించడం అనేది బహు ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ఆకలి ఉన్నవాడికి ఆహారం ఎంత అవసరమో దాపిగున్న వాడికి నీళ్ళు ఎంత అవసరమో ప్రకృతి సహజంగా ఇవన్నీ మన శరళకు అవసరం కానీ అంతరంగ పురుషైన అనేది మన యొక్క ఆత్మకి ఆరాధన బహుగా ప్రాముఖ్యమైనది ఆరాధించలేని స్థితిలో అంటే అంతరంగా పురుషుడు బలహీనుడు అయిపోతా ఉంటాడన్న విషయము నేను కొన్ని విషయాలు మీద పంచుకోవాలన్నప్పుడు ఆశపడుతున్నా ముఖ్యంగా ఎందుకు ఆరాధించాల దేవుని ఎందుకు స్థుతించాల ఎందుకు కనపరచాలా పాటలు పాడడం దేవునికి ఆ యహో ఒకరికు క్రొత్త కీర్తన పాడు రాజు కాబట్టి క్రొత్త పాడాలని నేర్చుకోవాలా పాతది క్రొత్తగా మాడడం నేర్చుకోవాలా ప్రతిరోజు అవి ఎంత పాత పాటలు అయినా అవి క్రొత్తగా ఉంటాయి నీ హృదయంలో ఎందుకంటే ప్రతి పాట ఆ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఏంటంటే ఏ పాటైనా కానీ దేవుని కొరకు మనం పాడుతున్నామంటే ఆ పాటలో ఆయన దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఆయన సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటామైన సృష్టికి రాజు కాబట్టి ఆయన ఏ రీతిగా ఈ సృష్టి మీద అధికారం ఉండగలవాడు అది జ్ఞాపకం చేసుకుంటా తర్వాత రక్షణ సందేశం ఆయన రక్షకుడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలపోస్తూ ఆయన సృష్టిస్తూ ఉంటాం సహవాసం అనుగ్రహించినందుకు ఆయన పశుధాత్మయంతలి సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సృతిస్తూ ఉంటాం కాబట్టి దేవుణ్ణి సుఖించాలా అంటే దేవుణ్ణి స్థుతించడం వల్ల ఏం జరుగుతుంది విషయం కొంతగా మీ తన పంచుకోవాలని ఆశపడుతుండగా గ్రంథము ముప్పై అధ్యాయంలోని ఒక వాక్యాన్ని జస్తా ఉన్నాం గ్రంథము ముప్పై అధ్యాయం అనేక పర్యాయాలు నాకు ఈ పుస్తకమే తగులుతూ ఉంటది ఎన్నిసార్లు ధ్యానిస్తున్నా సడన్లీ మైండ్ కి ఆడికే పోతా ఉంటుంది యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాము అతని గురించి రెండవ అధ్యాయంలో అతను అతని మీదకి వచ్చిన ఉపద్రవం గురించి ఆయన ఆరం సంభాషిస్తున్నాడు మాట్లాడుతున్నాడు నా మీదకి వచ్చిన యోగ ఉపద్రవము నా దగ్గరికి ఎప్పుడున్నా వస్తుందని నేను ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా ఎందుకు దాన్ని ఆహ్వానించినది ఈ రోజు కూడా మనకు అర్థం కాదు కానీ పేతులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అట్లా ఎందుకు ఊహించాలా నీ మీదకి ఏదో శ్రమ రాబోతుంది నీ మీదికి ఏదో కష్టం రాబోతుందని ఎందుకు ఊహించాలా ఊహించదు ప్రతి ఇమాజినేషన్ని కట్ ఆఫ్ చేయమంటాడు కాబట్టి ఇరు అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యోగు గంధం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో బైబుల్ హు పాత పుస్తకం ఇది ఆది కాండం కంటే ముందే రాయబడింది అనేసి ఒక చరిత్ర కాబట్టి యోబు సమాధి రోజు కూడా ఉంది అక్కడ లిబియాలోనే ఇక్కడ ఉందనేసి ఇక్కడ చదివించి నేను మిడిల్ ఈస్ట్ అయితే యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ శరంలో అక్కడ ఉదయ నక్షత్రం గురించి మాట్లాడుతున్నాడు ఉదయ నక్షత్రంలో ఏకంగా కూడి పాడిన పాడు పాడినప్పుడు దేవదూతలందరను ఆనందించి చేదనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడే తండ్రి ఆ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సృష్టికి మూలరాతి వేసిన ఎవరు తర్వాత ఉదయ ఏకంగా పాడుతున్నారు ఈ ఉదయ ఎవరు తర్వాత దేవదూతులందరు ఎవరు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కదా కాబట్టి యోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు ముప్పై ఎనిమిదో దేమంత దేవుడు మాట్లాడుతున్నట్టు ముప్పై ఎనిమిదవ మాటలలో ఆయన రెండవ వర్షంకి వచ్చినప్పుడు యోగు పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాడు జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు జరుపు చిన్న వీడెవడు పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకునము నేను నీకు ప్రశ్నలు వేయదను అంటే కొన్నిసార్లు జ్ఞాన మన శ్రమలలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు అందుకే మౌనంగా ఉండడం నేర్చుకుంటుంది నేను ఆ జ్ఞానం లేని మాటలు అంటాడు శ్రమలలో నువ్వు ఏదేదో మాట్లాడేస్తా ఉంటావు అసలు ఎందుకు శ్రమలు ఎందుకు దేవుడు శ్రమలు కల్పిస్తాడు పౌలు సేవల గురించి మనం చూస్తాము వాళ్ళ శ్రమలలో కూడా కష్టాలు కూడా గాయాలై రక్తాలుగా ఆడుతున్నా ఆ దేవుని శుద్ధిస్తున్నారు వాళ్ళకి అర్థం ఈ లోకంలో చాలా తప్ప ఎందుకంటే మనం ఉన్నదే పతనమైన లోకం పాలన్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్ లో ఇది పడిపిన లోకం ఇంట్లో పర్ఫెక్షన్స్ ప్రతిదీ డిస్టర్బింగ్ అనే ఉంటుంది మనకి ఆ ఆశ ఒకటి ఏంటంటే ప్రతిదీ సమకూడి మన కొరకు జరుగుతుంది ఒకటి అది మన సమకూడి జరుగుతుంది సత్యాన్ని మనం గ్రహించాల అయితే ఇక్కడ ఉదయ నక్షత్రములు అంటే ఇంగ్లీష్ లో మార్నింగ్ స్టార్స్ అని మార్నింగ్ స్టార్స్ ఏకంగా కూడి పాడినప్పుడు అందరు కలిసి పాడుతున్నారు దేవుని శృద్ధిస్తున్నారు దేవుతలు అందరిని శృతిస్తున్నారు ఆనంద ఆనందించి జయధ్వనులు చేస్తారు వర్షిప్ లో ఇది ఉండాలా పాటలు పాడుతుంటే ఆనందంతో పాడుతుంటామా దేవుని శృతిస్తుంటే అటువంటి ఆనందం ఉంటుందా జయధ్వనులు ఉంటాయా గంభీరంగా గొంతు విప్పి పాడగలమ్మా ఇది మనం మన చెట్ సిస్టమ్ చాలా కనిపించది లేకపోతే అటువంటి పర్సనాలిటీస్ కావు మన దేశంలో సాధారణంగా పాడడం అంటే అట్లా గంభీరంగా పాడే వాళ్ళం కాదు మనం ఎందుకంటే మన కల్చర్ అటువంటిది కాదు అదే వెస్ట్రన్ సొసైటీలో మనం చూస్తాం కదా వాళ్ళ చర్చెస్లలో వాళ్ళు గంభీరంగా పాడుతూ ఉంటారు జయధ్వనులు వేస్తూ కప్పట్లు కొడుతూ అరుస్తూ తర్వాత డ్యాన్స్ చేస్తూ కూడా పాడతారు వాళ్ళు తప్పేం లేదు కదా డ్యాన్స్ చేయడానికి దావేదరాజు కూడా డ్యాన్స్ చేసిండే మందట ఎవరైతే డ్యాన్స్ చేస్తున్న దావిద గురించి తప్పుగా ఆలోచించు ఆ తన గర్భాన్ని మూసేసిండనేసింది వాక్యం తన సొంత భార్య అతని గురించి తప్పుగా ఆలోచించింది వీరేం ఇంత గొప్ప రాజు అయ్యండి పిచ్చోన్ లాగా డ్యాన్స్ చేసుకుంటా పోతుండే మదసమిదుట దావిదేమో జయధ్వనులు చేస్తున్నారు అందరు ప్రజలు ఎంతో కాలంగా తిరిగి దొరికింది మనకి మందసభ పెట్టే మందసపు పెట్టే అంటే ఆర్క్ ఆఫ్ ద కావని అంటుంటాం ఇంగ్లీష్ లో మందసభ పెట్టే మన ప్రభుకి సాదృశ్యం అని నేను కొన్ని సంవత్సరాల క్రితము చాలా డీటెయిల్డ్ స్టడీస్ చేసిన దాని మీద కానీ రికార్డింగ్ ఒక్కటి కూడా మందసపు పెట్టే లోపల ఉండే ప్రతి ఉ ప్రతి ఉపకరణము అది బంగారు పాత్ర మన్నా బంగారు పాత్ర దాని తర్వాత ఆహారం చిగిరించిన కర్ర దాని తర్వాత పది ఆగ్లు పలకలు ఇవన్నీ ఆ పట్టు పెట్టలో పెట్టి జ్ఞాపకార్తంగా పెట్టుకున్నారు అన్నట్టు మందసపు అందులోని ప్రతిది మన ప్రభుకి సాదృశ్యం బంగారు పాత్ర ఏసులోకి సాదృశ్యం అందులో ఉన్న మన్నా ఏసులోకి సాదృశ్యం చిన్న చిన్న కర్ర ఏసుకు సాదృశ్యం దాని తర్వాత పది వాక్యము ఏసులోకి సాదృశ్యం అవన్నీ కొన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ నేను డీటెయిల్డ్ గా ఒక బైబిల్ స్టైల్ చూసి చూడగలిగినాను కానీ ఈ యొక్క స్థుతి ఆరాధన ఎవరికి వెళ్తుంది అనేది ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అడుతున్నాడు యోబుతోని వీళ్ళందరూ కూర్చి పాడుతున్నారు నీ తెలుసా దేని గురించి వాళ్ళు వాడుతున్నారు నీ తెలుసా నువ్వు జ్ఞానవంతుని అది గ్రహించగలవా అంటున్నాడు కాబట్టి మనము ప్రతిక్షణము ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాము విషయం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఆరాధన నీ హృదయాల నుంచి వస్తుంది అది ఆల్టర్ నీ హృదయం ఆ యొక్క పరిశుద్ధ స్థలం అంటాం దేవుని యొక్క స్థలం అక్కడ దేవుని నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు కానీ అక్కడ నుంచి నీకు నీ హృదయం నుంచి వచ్చే పాట అది ఎవరికి వెళ్తుంది అనేది మనం గ్రహించాల ఇప్పుడు దేవ్రతలు ఎట్లా జయధనులతో ఆనందిస్తున్నారు ఉదయ నక్షత్రములు నక్షత్రములు మనకు తెలుసు దేవుని బిడ్డలనేసి మార్నింగ్ స్టార్స్ అంటే ఇవి ఉదయం పూట కనిపించే స్టార్స్ అంటే వెరీ బ్రైట్ గా కనిపించే స్టార్స్ అంటాం వీటిని ఇవన్నీ ఎవరికి సాదృష్టం అనేది మనం చూస్తే బైబుల్లో చాలా తేటగా ఉంటది ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవసరం లేవనైతే ఏసుప్రభువే ఆ ఉదయ నక్షత్రం అనేది బహు తేటగా ఉదయ నక్షత్రం అయితే ఏసుప్రభువు బిడలమైన మనమే ఆ ఉదయ నక్షత్రములం కాబట్టి మనం అందరము కలిసి ఏకామగా కూడి ఆయన కొరకు పాడాల మన ప్రభు కొరకు యోగు నడుస్తున్నాడు వీళ్ళెవరు నీకు తెలుసా అని యోగుకే కాదు మనకు కూడా ఉదయ నక్షత్రం ఎవరు ప్రటన గ్రంథం మనం దీర్ఘంగా ధ్యానిస్తాం ప్రటన గ్రంథము అధ్యాయం వచ్చేంత వరకు ఆ ఉదయ నక్షత్రము మన ప్రభు అన్న విషయము ఎప్పటికీ గ్రహించలేదు క్రైస్తవత్వం ఆయన పక్షంగా ఉన్న మనమే ఉదయ నక్షత్రంలో వాక్యాన్ని సూచిస్తుంది అన్నట్టు తర్వాత ఆ కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మనం ఏం చేస్తామంటే ఆశ్చర్యం ఆయన మన స్థు మీద సింహాసన ఆశనడైనడు కాబట్టి ఎప్పుడైతే మనము స్తు వర్షిప్ చేస్తూ దేవుని కనపరుస్తా ఉంటామో ఆయన సింహాసనం దిగి మన మధ్యలో అదొక సీక్రెట్ నేను నేర్చుకున్నా గంభీరంగా గొంతెత్తి పాటలు పాడినప్పుడు నువ్వు స్థితించినప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుంది నేను ఎప్పుడు ఏదో ఉదయం లేస్తే ఏదో ప్రేయర్ చేసుకుంటా ఉంటాడు నాకు ఏం లేకుండా సన్నిధి ఉంటే నాకు చాలు ప్రభావ ఐ నీడ్ యువర్ ప్రజెన్స్ ఈ రోజు అని ప్రార్థన చేసుకుని పోతా ఉంటా ఏం నాకు ఏం అవసరం లేదు ప్రాస్పరేట్ అవసరం లేదు ఈ లోకంలో ఎటువంటి మీకు నాకు లేదు నువ్వు ఒక్కన ఉంటే చాలు నాకు నీవు ఉంటే నాకు చాలా అని ఒక పాట పాడుతుంటారు మనం నిన్న భాస్కర్ చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలు ప్రతి దశలో అబద్ధాలు చెప్తా ఉంటారు వారి మాటలలో వారి సంభాషణలో అబద్ధాలు ఉండకపోవచ్చు కానీ వారు పాడే పాటలన్నీ అబద్ధాలే ఎందుకంటే ఆ పాటలకు తగినట్లు ఎప్పుడు వాళ్ళు జీవించారు అంత భయంకరమైన అబద్ధికులను ఏ పాటకి తగినట్టు జీవించారు నీవుంటే నాకు చాలా ఏ పాట పాడతారు కానీ కష్టం వస్తే పొలిటీషియన్స్ ఆదరిస్తారు ఆ ఈ లోకస్ లను ఉంటారు నిజంగా నీవు నా దగ్గర ఏమి లేకున్నా నువ్వు ఉంటే నాకు చాలా అనే సేవ జీవితంలో ఉండదు ఈరోజు కేసులో లేకున్నా సమస్తం కావాలి లోకంలో అట్లా ఆలోచించే క్రైస్తవ జీవితం ఈరోజు కానీ అవంతా అబద్ధికులే ప్రతి దశలో అబద్ధికులే ఎక్కడ చూసినా వేసధారణనే అందుకే ప్రభుత్వ ఆయన తిరుగు వచ్చేట భూమి మీద అంటే భూమి అంటే మతపరమైన క్రైస్తవ జీవితం అని మనం స్ట్రాంగ్ నంబర్స్ లో ఎన్నిసార్లు చూస్తూ ఉంటాం భూమి అంటే మతపరమైన జీవితము ఆకాశం అంటే ఆయనని సంపూర్ణంగా గ్రహించి స్ఫుతించే బిడ్డలు సంపూర్ణంగా ఆయన యొక్క చిత్తాన్ని కైకొని దాని ప్రకారంగా జీవించే వాళ్ళు ఆకాశ వాళ్ళు రక్షిపడ్డ వాళ్ళే కానీ ప్రతి దశలో క్రీస్తకులు లేపబడ్డ వాళ్ళు కాబట్టి పరిసర రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూస్తాం పైనన్న వాటిని ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు పైనన్న వాటి కొరకు ఎదురు చూసేవాళ్ళు ఆకాశవాసులు కానీ భూనివాసులు ఎప్పుడు ఈ లోకంలో ఏదో సాధిస్తాం ఏదో సంపాదించుకుందాం అన్నట్టు ఏం పాటలు పాడగలరు వారికి పాటలు ఇష్టం ఉంటాయి మనకు ప్రతి దశలో పైన వాటినే అంటే అక్కడ మన ప్రభు తండ్రి కుడి కూర్చొని ఉన్నాడని వాక్యం కొల్లసిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో మన ఆరాధన మన ప్రభుకే కదా ఎందుకంటే ఆయన రాకపోయింటే నేను నశించేవాడిని శాశ్వతంగా నరకని పోయేవాడిని ఆయన రావడం వల్ల నాకు రక్షణ కలిగింది నాకు స్థిరత్వం స్థిరమైన ఆ యొక్క నిరీక్షణ కలిగింది ఏంది ఖచ్చితంగా నేను నా ప్రభుతో పాటు పరిలోకంలో ఒక కాబట్టి ఎఫ్ఎస్ఆర్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను త్వరలోగా ముగించేస్తాను ఎందుకు మనము ప్రభుని స్థుతించాలా ఎట్లా స్థుతించాలా ఇవి మనం నేర్చుకోవాలి అందుకే నేను ఏమైనా కానీ అది పాత పాటలే కానీ క్రొత్త పాటలే కానీ కేర్ఫుల్గా లిరిక్స్ చూస్తాను కేర్ఫుల్గా ఆ అక్షరాలు పదాలు చూస్తూ ఉంటాను ఆ పదాలు అవి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా బైబుల్కి విరుద్ధంగా ఉన్నాయా లేక అనుగుణంగా ఉన్నాయా అవి నేను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను ఎందుకంటే తెలియకుండా చాలా తప్పిదమ్ములు గల పాటలు పాడుతూ ఉంటాం మనం నేను కొన్ని కేర్ఫుల్గా ఆ వెనకడికి పాడిన పాటలు ఇప్పుడు కంప్లీట్ గా స్ట్రైక్ ఆఫ్ చేసిన వాటిని పాడను నేను ఎందుకంటే అవి వాక్యానికి నేను తెలుసుకున్నా కానీ పాటలు రాసే వాటిని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా అనుగుణంగా ఉన్నాయని పరీక్షించి అంటే కాదు వాళ్ళకి ఏదో తలంపు ప్రేరేపణ వచ్చింది కానీ చెక్ చేసుకోలేదు అందుకే ఎపిసోడ్ రాసిన మనం ఒక విషయాన్ని చూస్తా ఉన్నాము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో ఎట్లా పాట పాడరు ఒక నిన్నొకడు కీర్తనలతోనూ సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభుని కూర్చి పాడుచు కీర్తించచ్చు కాబట్టి ఇక్కడ కొన్ని కండిషన్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎట్లా పాడాలా ఎట్లా స్పుతించాలా చాలా మంది రాగము గమకము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటున్నాం అవన్నీ కరెక్టే అవన్నీ అవసరమే సాధన అంటాం కాబట్టి ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం పాడినట్టు ఇప్పుడు పాడుతున్నావా అంటే కాదు ఇప్పుడు వాడుతున్నాం ట్వంటీ ఇయర్స్ క్రితం అధ్మానంగా ఉండే పాటలు ఇప్పుడు ఇంకా గంభీరంగా పాడగలుగుతున్నాం ఎందుకంటే సంపూర్ణ సాగిపోదాం అంటాడు పౌలు మనం తయారు కావాలి గంభీరంగా పాడడం నేర్చుకోవాలా ఒరిజినల్ సింగర్స్ కంటే మరీ ఎక్కువ పడడం నేర్చుకోవాలి మరీ ఇంకా బాగా పాడడం నేర్చుకోవాలా పాడతామంటే ప్రభు నడిపిస్తా ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఇష్టం పాటలు పాడడం అందుకు ఇక్కడ పౌల ద్వారా మనకు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తాడు కీడకనలు సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలు ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు ఈ తొం పంతొమ్మిదవ ఆత్మ సంబంధమైన పాటలు ఏం చెప్పండి ఎవరన్నా ఆత్మ సంబంధమైన పాటలు ఆత్మ ఎందుకు అనుగ్రహించబడిందో మీకు నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతేనే మంచిది మీకు అంటాడు ఎందుకంటే నేను వెళితేనే దేవుడు వేరే ఆదరణకర్త మీ దగ్గర పంపిస్తా అంటాడు ఆదరణకర్త రాకపోతే మీకు ఆదరణ ఉండదు నేను ఉన్నంత కాలమే ఈ లోకంలో వెలుగు నేను వెళ్ళిపోయాక ఈ లోకంలో నా వెలుగు ఉండదు నా వెలు నాకు బదులుగా మీరుంటారు వెలుగు ఇస్తా అంటారు ఈ కాబట్టి పరిశుధాత్మ రూపకంగా దేవుడు మన మధ్యలో అది మర్చిపోయింది చర్చి రోజు మన ప్రభు లేడు ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడు పర్లోక కానీ వేరొక ఆదరణకు అతను పంపించింది ఆయన అతన్ని స్వీకరించడానికి ఈ చర్చ్ ఎంతగానో హెస్టేట్ అవుతుంది ఈరోజు హోలీ స్పిరిట్ టీచింగ్స్ కొన్ని చర్చెస్ రిజెక్ట్ చేస్తాయి నాకు తెలిసే ఒక చర్చ్ గురించి ఆ చర్చ్ జనరల్ గా హోలీ స్పిరిట్ టీచింగ్స్ గిఫ్ట్స్ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ గురించి ఎప్పుడు ప్రకటించలే నేను చాలా సంవత్సరాల నుంచి నేను అక్కడ విన్నా ఆ అటువంటి ప్రీచింగ్స్ ఎవరైనా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతుంటే నాకు తెలిసి ఒక రియల్ కేసు కొంతమంది బ్రదర్స్ ఆడియన్స్లక లేసిపోయి ఆయనని అమాంతంగా ఇట్లా ఎత్తుకొని బయటకి తీసుకొని పోయారు వాక్యం చెప్పేటోడి అంత కఠినంగా ఉంటుంది అన్నట్టు అట్లాంటి చర్చెస్ ఉన్నాయి రోజులన్నీ ఇంకొక చర్చ్ తెలిసిన ఆ చర్చ్ అసలు హోలీ స్ప్రిటే లేదు అని బుకే రాసిండి పాస్టర్ అంత కఠినంగా తయారైనరు అంటే దేవుణ్ణి ఏ రీతిగా వాళ్ళు హింసిస్తున్నారు దుఃఖపరుస్తున్నారు పరిశుధాత్మని దూషిస్తున్నారు కించపరుస్తున్నారు పరిశుదాత్మని ఏడ్ ఇస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ వెరీ సెన్సిటివ్ దేవుని ఆత్మ కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఆత్మ ఎందుకు అనుగ్రహించబడింది పరిశుదాత్మడు మీరు శక్తి నదుగురు అన్నాడు ఆత్మ సంబంధమైన పాటలు దేవుని శక్తిని గ్రహించి పొందుకొని దేవుని శక్తించడం పరిశుద్ధ ఆత్మలు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించను కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు అంటే వాక్యులని సత్యాన్ని గ్రహించి పాడడం వంకటింకరుగా ఉన్న వాక్యాలని ఆ పదాలని సరి పాడడం కొన్నిసార్లు సరి పదాలు అవి రాంగ్ పదాలు ఉన్నప్పుడు సరి చేసుకొని ఉంటాను నేను అవి మనం చేయాలి అట్లానే ఈ వాక్యం చెప్తుంది హెచ్చరిక అది ఇది హెచ్చరిక ఇది ఆజ్ఞ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు అన్నాడు మీ హృదయంలో ఎవరి గురించి పాడాలా విలోకస్తులు రకరకాల మనుషుల గురించి పాడుతుంటారు సినిమాలు అందుకే సినిమా పాటలు ఎందుకు వినొద్దు అంటే సినిమా పాటలు విగ్రహాల గురించి పాడుతుంటారు హీరో ఒక విగ్రహము హీరోయిన్ ఒక విగ్రహము తల్లిదండ్రులు విగ్రహాలు తల్లిదండ్రుల గురించి పాడుతూ వాళ్ళ పాటలు స్నేహితుల గురించి పాటలాడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు ఆ ఈ లోకస్తుల గురించి పాటలు పాడుతూ ఉంటారు లేకపోతే ఆ మూఘమైన విగ్రహాల గురించి పాటలు పాడుతూ ఉంటారు కానీ పౌలు జ్ఞాపకం చేస్తాడు మన హృదయలో యేసు ప్రభు గురించి పాడాలంట అందుకే ఆయన ఆయన ఆయన నామానికి సంబంధించిన పాటలన్నీ నేర్చుకుంటుండాలా మనకు కృతయ్య యేసు ప్రభు యొక్క గుణగణాలని వ్యక్తపరిచే పాటలు మనం పాడుతూ ఉండాల అందుకే ఆయన కృప మనకు అనుగ్రహించింది ఆ నామంన పాడకపోతే మనం అదే చూస్తాం లుకాసు వార్తలో ఆ ఆయనకి దా విధు తన హోసనా అని పాట పాడుతున్నారు ఆయన చనిపోకముందు ఎంట్రీ అంటాం దాన్ని థియాలజికల్ టర్మ్స్ లో ట్రయం ఎంట్రీ ఇన్ జెరూసలేం ఆ విజయ విహారం అంటాం తెలుగులో ఆ అందులోనికి ఆయన అడుగు పెడతాడు మీద కూర్చొని ట్రైఫెంట్ ఎంట్రీ అంటాం ఇంటూ జలసేలేం ఆయన చనిపోక ముందు వీక్ అన్నట్టు అది అప్పుడు ఆయన వస్తా ఉంటే అందరూ ఆ మట్టలు పట్టుకొని దారిన పరిచి వారి వస్త్రాములు భరిచి అతన్ని ఆహ్వానించినారు అప్పుడు ఈ యాజకులకి జలసెచ్చింది ఈ మనిషికి ఇంత పాపులారిటీ అయింది అందరు ఇంతకు సపోటేక్ సపోర్ట్ చేస్తున్నారు ఆ యొక్క అటువంటి జలస్తి అని ఆ అంత డిస్టర్బెన్స్ ఉన్నది ఇక్కడ నువ్వు చెప్పవు వాళ్ళకి కొంచెం సైలెంట్గా ఉండమను చెట్టి మొత్తం గందరగోళం చేసి పెట్టారు మీ వాళ్ళు అప్పుడు మన ప్రభు అంటున్నాడు చూడండి దుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒకవేళ నువ్వు పాడకపోతే మనం అందరం పాటలు పాడకపోతే దేవునికి ఈ సృష్టి పాడుతుంది అంటాడు ఈ సృష్టిలోని ప్రతి వస్తువు పాడుతుంది అంటాడు పద నలభై వర్షాలు ఆయన వారిని చూసి వీరు ఊరకుడినెల వీరు ఊరకుడి నెలల ఈ రాళ్లు కేకలు వేయని మీతో చెప్పుచున్నాను అదే ఉదయం పుట్టలు వేసినప్పుడు ప్రేయర్కితే ఇంటి మీరు వేసి ప్రేయర్ చేసుకుంటా ఉంటా సండేస్ ఆ రకరకాల పక్షులు మా ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూడని పక్షులు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ వచ్చి ఆడ చెట్ల మీద కూర్చొని రకరకాల శబ్దాలు చేస్తుంటాయి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆడులలో జంతువులు కూడా అరుస్తూ ఉంటాయి పాటలు పాడినట్లే ఉంటాయి వాటి నక్కలు తోడేండ్లు వాటి అరపులు చూస్తే విజులు చేసి పాటలు పాడినట్లు ఉంటాయి అవి ఒక రిధము ఉంటుంది అరణ్యం మన ఆడల్లో పోయినప్పుడు చీకట్లో ఆ క్రిటర్స్ రకరకాల ఇన్సెక్ట్స్ అవి అరుస్తా ఉంటాయి ఒక ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది నాకు అది ఒక టైమింగ్ తోని ఉంటాయి అరుస్తా ఉంటాయి అవి ఈ సృష్టి అంతా ఆయన సృష్టిస్తుంది కానీ ఒక్క సృష్టిమే పట్టించుకోవట్లేదు ఆయనని సృష్టిస్తలేదు అదే చెప్తున్నాయి మీరు వాడకపోతే రాళ్ళు వాడతాయి కేకలు వేసి మనం ఆయనకి కృతజ్ఞత అర్పించుకోవాలి కదా ఉదయం ఎందుకు గంభీరంగా పాడలేదు ప్రాక్టీస్ చేయాలా రాగాలు నేర్చుకోవాలా గమకం నేర్చుకోవాలా ట్రైనింగ్ చేసుకోవాలా ఈరోజు యూట్యూబ్స్లలో ఎన్నో వీడియోస్ ఉంటాయి హౌ టు సింగ్ బెటర్ అని హౌ టు సింగ్ ఈజీలీ హౌ టు సింగ్ ఎట్ హై పిచ్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి అప్పుడప్పుడు చూస్తే టైం దొరుకుతాయి ఫ్రీ టైంలో హై పిచ్లు ఎట్లా వాడాలా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి అన్నీ నేర్పుతూ ఉంటాడు ఎందుకు ఇంతగా వీటి గురించి మనం ధ్యానిస్తున్నాం మన ప్రభుకి ఇది బహుగా ఆసక్తి కలిగింది అన్నట్టు మనం ఆయన స్థుతించడం ఆయనకి చాలా ఇష్టం ఎందుకంటే జకర గ్రంథంలో ఒక సీక్రెట్ ఉంది జగ జెఫనీ గ్రంథం లో ఒక వాక్యం అంతా చూపించి ముగిస్తాను నేను ఇంతకుముందు స్మాల్ గ్రూప్లలో అక్కడక్కడ షేర్ చేసిన వాక్యం నేను జఫన్య గ్రంథము కొన్ని సంవత్సరాల క్రితము నేను మన వైఎంసీలో రిఫరెన్స్ చేసిన జెఫన్యా మెసేజ్ ఫర్ టుడే అని అనుకుంట బహుశా ఒక ఫిఫ్టీన్ అవర్స్ రికార్డింగ్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటుంది రికార్డింగ్స్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ లో రికార్డింగ్స్ చేసిన దాని దగ్గర ఫిఫ్టీన్ అవర్స్ రికార్డింగ్ ఉంది అందులో జెఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను ఏడు పదిహేడు వర్షాలలో తెలుగులో చదువుతున్నాను నేను కాను మీకు విధించిన శిక్షను యహోవా కొట్టివేసి యేసు ప్రభు యొక్క కలవరిసిల్లో మన కొడుకు తన ప్రాణాన్ని క్రైదనంగా పెట్టినప్పుడు మన మీద రావాల్సిన శిక్షను ఆయన భరించడం వలన మనకి కొట్టివేసి జఫన్యా గురించి జఫన్యా కాలంలో అది మనం ధ్యానిస్తున్నాం జఫన్యాకి బయలుపరచబడ్డ ఆ యొక్క వాక్యం కాబట్టి మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు వాడు ఓడిపోయిండు వాడు వాడి అనుచరులంతా ఓడిపోయినారు ఆ యొక్క కలవరిసిలలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు శాశ్వతంగా సైతం మీద విజయం తిరిగి పొంది పొందుకున్నాడు ఇస్రాయల్కు రాజైన యహోవామి మధ్య ఉన్నాడు ఒకప్పుడు లేడు ఒకప్పుడు ప్రజగా మనం ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడైనా ఎందుకంటే మనం ఆయన ఇక మీదట మీకు అపాయం సంభవింపదు అది నువ్వు క్లైం ఇది నాది వాక్యం అని అనుకుంటేనే నీకు సంభవింపదు లేకుంటే ప్రతి విషయంలో భయపడుతుంటాం ప్రతి చిన్నదానికి భయపడుతుంటారు రేపు ఏమైపోతుంది భయపడతా ఉంటాం కెరియర్స్ ఏమైపోతాయో భయపడతా ఉంటాం జాబ్స్ ఏమైపోతాయని భయపడతా ఉంటాం అని దేవుడు భయమే ఉండదు ఈ లోకంలో ఏదో జరగబోతుందని భయం ఉంటుంది మనుషులే కానీ అనుది ఆ దినం నా జనులు మీతో ఇట్లా అందరు ఎరుసలేమా ఎరచలేము భయపడకము సియోను ధైర్యం తెచ్చుకొనము నీ దేవుడు యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బాహువు ఆనందంతో నీ ఎందు సంతోషించు చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన మన ఎందు సంతోషిస్తాడ దేవుడు ఆశ్చర్యం కదా మన ఎందు సంతోషిస్తానంట దేవుడు ఎందుకు సంతోషిస్తారు చెప్పండి నువ్వేం గొప్ప పని చేసినావో నేను కొంచెం కిందికి పోతే నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును నీ అందలి నీ అందు తనకున్న ప్రేమను బట్టి ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్న ఎందుకంటే మనం రక్తం పెట్టి కొనబడ్డ వాళ్ళం ఆయన కొరకు జీవిస్తున్న వాళ్ళం ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉంటాం కాంప్రమైజ్ కాకుండా క్యాలిక్యులేటివ్ మెంటాలిటీ హిపోక్రసీ లేకుండా ఓపెన్ మైండెడ్ గా మనం ఆయన కొరకు పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మన పట్ల ఆయన ప్రేమ ఉంటుంది ఆయన చెప్పినప్పటికీ ఆంక్యంగా విధేయత చూపించిపోతూ ఉంటాం కాబట్టి మన పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి శాంతం వహించి మన ఎందు సంతోషం చేత ఆయన హర్షించుతున్నాడు బైబిల్ అంతట్లో ఇదొక్కటే స్థలంలో ఆయన మనని బట్టి మన ఎందు సంతోషం చేత హర్షిస్తారని ఎక్కడలేదు బైబుల్లో ఇది ఒక్కటే స్థలంలో ఉంది సాధారణంగా దేవుని బిడలు సంతోషంతో హర్షిస్తా ఉంటారు అది మనం చూస్తాము వాళ్ళు ఆయుగుతు నుంచి ఎర్ర సముద్రం ఆరిన నెల నది పాయాలుగా విభజింపబడ్డప్పుడు ఆరిన నెలలు నడుచుకుంటూ అప్పుడు మీరు పాట అందుకున్నది ముషియాక్క యోహో అనుగానం చేయదు అని పాడుకుంటా వాళ్ళందరూ హర్షించుకుంటా విజయం పొందినం మనం శాశ్వతంగా మనకి బాణిసత్వం నుంచి విడదలగలిగిందని వాళ్ళు ఆనందంతో బయటకు వచ్చారు కానీ దాని తర్వాత మళ్ళా బాణిసతంలోకి పోయినారు ఒక బాణిసతంలోకి వెళ్ళి బయటికి వచ్చి ఇంకొక బాణిసత్వంలోకి వెళ్ళిపోయినారు ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఇంగ్లీష్ బైబుల్లోనే చాలా తేటగా ఉంది అంటే ఏందని student english vocabulary aut nippu nen the lord thy god in the midst of thee is mighty he will save he will rejoice over thee with joy he will rest in his love he will joy over thee with singing ikkada okkante sthalam rendu devudu kuda paatalu vaadutodanani bible lekka led he will joy over thee with singing mana tanri kuda parlokam undana mana tanri kuda హర్షిస్తాడు అంటే పాటలు పాడతాడు కాబట్టి పాటలు పాడడం తండ్రికి కూడా ఎంతో ఇష్టం ఆయనలో ఉన్న ఆ యొక్క గుణగణం అన్నట్టు ఆయనలో నుంచి పుట్టిన మనం ఆ గుణగణం కలిగిన వాళ్ళం అందుకే నేను చూస్తూ ఉంటాను అన్యులలో ఎంత మంది గంభీరంగా పాటలు పాడుతుంటారు ఎందుకంటే వాళ్ళు దేవుని బిడలే కదా ఆయన పుట్టించిన వాళ్లే కదా ఈ సృష్టిలో మనుషులంతా ఆయన బిడలే నేను బట్టి చెప్తాడు నేను కనినవాళ్ళు వీళ్ళందరూ అనులను బట్టి వాటిలో సృష్టి లోకంలో ఉన్న ప్రతి మనిషి నీ కనినవాడు మన ప్రభు వాడు అనుల ఎంత మాత్రం దేవుని బిడ్డలు కాదా దేవుని బిడ్డలే కానీ తప్పిపోయినవారు వారి మార్గాలలో తప్పిపోయినవారు కాబట్టి ఆయన ఎందుకు మనల్ని బట్టి హర్షిస్తున్నాడు పాటలు పాడుతున్నాడు సంతోషంతో పాటలు పాడుతున్నాడు నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు ఆయన కొరకు చేస్తున్న విధేయత చూపిస్తున్న పనులను బట్టి ఆయనని మహింపరచడాన్ని బట్టి అనిళ్లకు వెలువగాను ఉన్నందుకు సైతాన్ని ఎదిరిస్తున్నందుకు అపాధి తంత్రాలను గుర్తించి వాటిని కూలగొడుతున్నందుకు వాడి బంధకళలు ఉన్న బయటికి విడిపించుకొని తీసుకొస్తున్నందుకు ను విజయం పొందుతుంటే ఆయన ఆనందిస్తూ పాటలు పాడుతున్నాడు అంట కాబట్టి మనం అందరం ఈ సత్యాన్ని గ్రహించి ఆయన తబిబ్బైపోయి పాటలు పాడుతూ ఆ ప్రయాసంలో మనము అనేకలను ప్రభుత్వం నడిపిస్తున్నాం విశేషంగా ఆయన తబ్బిబ్బైపోయి పాటలు పాడుతున్నాడు అట్లా మన ఆయన ఎంతో సంతోషంతో పాటలు పాడుతూ ఉన్నాడు మనం కూడా అవి నేర్చుకొని మహిమ పరచడానికి పాటలు పాడడం నేర్చుకుందాం మహిమపరచడం దేవుణ్ణి అనేక సార్లు అనేక ప్రాంతాలలో మనం వెళ్ళినప్పుడు మనుషులని ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఆయన తబ్బిపై పాటలు పాడుతూ ఉంటాడు అతన్ని అట్లా సంతోషంగా మనం చేయాలా అది మన బాధ్యత మన తండ్రిని తబ్బిపు చేయాల పాటలతో దేవతలు వాడితే ఆ పర్లోకప్పుడు గడప కమ్ములు కదులుతూనే అంటే ఎంత గంభీరంగా పాడుతున్నారు కానీ అవి లేకుండా నువ్వు ఆయనని నువ్వు పాడితే వచ్చి వినాలా అని ఆసక్తి మన జీవితము ఆయనని ఆ రీతిగా మహిమపరచాలంటే ఒక్కటే వాక్యం చూపించేసి నేను ముగించేస్తా రోమి రాష్ట్ర పత్రికలు ఉంటాయి అది ఒకటి చూసుకుంటే చాలా మనకి వాక్యం ముగించుకోవచ్చు మనం ఏ రీతిగా మనము ఆయన మహిమపరచాలా పాటలు పాడడం అనేది ఏందనేది అక్కడ చెప్తున్నాడు చూడండి రోమి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నా ఎట్టి సేవ మీకు యుక్తమైంది అంటే అసలైన సేవ ఏంది అంటే ఆయనకి సజీవయాగం మనం సమర్పించుకోవడమే లివింగ్ సాక్రిఫైస్ అంటాం వర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ వేస్ ఆఫ్ సాక్రిఫైసింగ్ అవర్ సెల్స్ అంటాడు పౌలు కాబట్టి ఆయనను స్థుతించడం గనపరచడము అనేది ఒక గొప్ప సాక్రిఫైస్ అంటాడు మన శరీరాలని సజీవయాగంగా సమర్పించుకుంటున్నాము మన జీఫా ఫలా అంటే నోట్ల నుంచి వచ్చే ఆరాధన ఆయనకి సమర్పించుకుంటున్నాం గ్రేటెస్ట్ సాక్రిఫైసెస్ ఇవే అంటాడు కాబట్టి ఆయన స్థుతించడం ఆయనకి ఇష్టము అసత్యాన్ని గ్రహించి మనం ఆయన సృష్టించడం నేర్చుకుందాం అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించడానికి ప్రార్థిస్తాం మీరు మహందో గాలు సంతోషిస్తున్నారు ప్రాబా మేము కూడా రీతిగా ఉండలాగా నడిపించి మహిమానందమని ఏ శుకరి స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్త్రం ప్రాభ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ తండ్రి మహిమ స్వరూపకు